లేఖ సంఖ్య నూట ఇరవై ఒకటి చాటేందుకు భగవాన్ సన్నిధిలో పళ్లు పిండి వంటలు తెచ్చి ఎదుట పెట్టడం తామే విస్తట్లో వడ్డించడం తెచ్చినప్పుడే హాల్లో అందరి ఎదుటా తినమని బలవంతపరచడం సహజంగా జరుగుతుంటే కొత్తవారైతే సరేగాని పాతవారైతే ఇంకే నైవేద్యమైంది కర్పూరం కూడా వెలిగిస్తారా ఏమీ అని ఇది మేమే తెచ్చామని అందరికీ తెలియాలగాబోలని పెట్టినప్పుడు తిని చెప్పినట్టు వింటే తప్ప స్వామిత్వం పోదా అని అప్పుడప్పుడు భగవాన్ అంటూ ఉండడమే కాక చొరవగల వాళ్లైతే వచ్చిన పని చూసుకోక ఇదంతా ఎందుకు అని మందలించటం కూడా కద్దు ఒక సంవత్సరం కావస్తుందనుకుంటాను ఒకనాటి ఉదయం పలహార సమయానికి జొన్న పేలాలు తెచ్చి వంటింటి వారికే ఒక్క చె చెప్పి ఊరుకున్నాను అయితేనేమి హాలు వెళ్లగానే నేను అన్ని రకాల ధాన్యం తినే ఉన్నా ఇదంతా పెట్టుకుని ఎందుకు శ్రమపడటం అని మందలించారు భగవాన్ నాటి నుండి నేనేమి చేసి ఇవ్వటం లేదు ఈ మధ్య నీవు పంపిన అత్తిపళ్ళు బిళ్లలు అందరి ఇస్తే ఏమంటారో అని భగవాన్ సేవకులకు చాటుగా చెప్పి ఇచ్చాను వారు సమయం చూచి భగవాన్కి ఇచ్చారు అప్పుడేమీ అనలేదు కాని నాలుగైదు రోజుల క్రితం ఏం జరిగిందనుకున్నావు మధ్యాహ్నం రెండున్నర గంటలకు నేను వెళ్లాను భగవాన్ దగ్గర సేవకులు తప్ప ఎవ్వరూ లేరు ఉడతలు సోఫా మీద పాకుతూ మారం చేస్తున్నవి భగవాన్ డబ్బా దులుపుతూ లేదురా లేదు అని నా వైపు చూచి జీడిపప్పు అయిపోయింది వేరుశనగపప్పు వీరికి పొసగదు ఏం చేసేది అన్నారు ప్రశ్న సూచకంగా సేవకుల వైపు చూచాను సామాన్ గదిలో కూడా లేదటా అన్నారు వారు ఉడదలా మారా మానవు నాకు ఊరుకోవటానికి బుద్ధి పుట్టలేదు తెప్పిస్తే ఏమంటారో అని భయం సాయంత్రం ఎవరో టౌన్ వెడుతుంటే పది ఫలాల పప్పు తమ్మని డబ్బిచ్చాను తెచ్చిన వారు అప్పుడే ఇవ్వక మర్నాడు ఉదయం గంటలకు ఇచ్చారు ఎదురుగా ఇస్తే ఏమంటారో అని తొమ్మిది భగవాన్ బయటికి వెళ్లడం చూచి కృష్ణస్వామికి పొట్లమిచ్చాను మధ్యాహ్నం ఏం జరిగిందో తెలియదు రెండున్నర గంటలకు వచ్చి నాలుగు గంటల వరకు ఉన్నాను ఈ ప్రసక్తి రాలేదు బతికాంలే బాబు అనుకొని ఇంటికి వెళ్లి సాయంత్రం ఆరు గంటలకు వచ్చి హాల్లో పారాయణం ముగిసింది కృష్ణస్వామి డబ్బాలో నేనిచ్చిన జీడిపప్పు సర్దుతున్నారు భగవాన్ చూచి ఆ పప్పు ఎవరిచ్చారు అన్నాడు నాగమ్మ అన్నాడు అతను ఎప్పుడిచ్చింది అన్నారు భగవాన్ తొమ్మిది ముప్పావుకు భగవాన్ బయటికి వెళ్లినప్పుడు అన్నాడు కృష్ణస్వామి అట్లాగా ఇచ్చేది ఎదురుగానే ఇవ్వరాదు చాటెందుకు భగవాన్ కోపడతారని భయం ఇంకా ఈ చేష్ట విడవలేదు ఆ సుబ్బలక్ష్మికి ఇదే చెప్పింది గాబోలు ఆమె కూడా ఇంతకు ముందే జీడిపప్పు తెచ్చి కిటికీలో నుంచే చాటుగా సత్యానందానికి ఇచ్చి చక్కా పైగా అలిమేలత్త ఇవ్వమన్నదని సాకు చెప్పింది అత్త ఇచ్చిందంటే నేనేము అనను అని దానిమీదకు తోచేసింది ఇవే ఒక్కొక్కరి చేష్టలు వచ్చిన పని చూచుకోక ఇదంతా ఎందుకో స్వామిని ఏ చూస్తారు మనమే ఏ తెలుసుకోవటం లేదు ఎన్నాళ్లైనా ఇవి పోలేదే ఇందుగా అని మేఘ గంభీరధ్వనితో గర్జించారు భగవాన్ కూర్చున్న దాన్ని కూర్చున్నట్లు చిత్ర ప్రతిమలే అయిపోయాను సుబ్బలక్ష్మమ్మకు నే చెప్పను ఆమె ఇచ్చింది తెలియదు కాని ఆ మాటల వల్ల జ్ఞప్తికి వచ్చి గురు కటాక్షమనే సింహస్వప్నం ఇటువంటిదే కాబోలు అనుకున్నాను గడియారం టంగున ఒక్కసారి కొట్టింది ఉలిక్కిపడి చూతునుగదా ఆరున్నరయింది ఆడంగులు ఉండదగిన వేళ అంతటితో సరికదా అందరూ చల్లగా జారుకుంటున్నారు ఎట్లాగో లేచి నమస్కరించాను అనుగ్రహపూరితమైన ఆగ్రహాన్ని సూచించే రూక్ష ఈక్షణాలతో పళ్లు బిగబట్టి నావంక చూస్తూనే ఉన్నారు భగవాన్ ఆ గంభీరమూర్తిని కన్నెత్తి చూడలేక సిగ్గుతో వంచిన తల ఎత్తకుండా ఇంటికి వచ్చాను భళ్ళున తెల్లవారింది శిక్షాలక్షణమైన ఆ మందలింపుకు జీడిపప్పే కారణం కాదని జ్ఞానోపార్జనకైకదా వచ్చింది ఆ వచ్చిన పని మరచి సంచరించిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నవని గ్రహించి మనస్సు లోక్షమాపణ వేడుకున్నాను ఉదయాత్ పూర్వమే లేచి త్వరగా కాలకృత్యాలు ముగించుకుని ఆశ్రమానికి వెళ్లి హాల్లో అడుగు పెట్టగానే మందహాసంతో మా కేసు విచారణకు తెచ్చారు భగవాన్ సుబ్బలక్ష్మకు నే చెప్పలేదని భర్తగారి షష్ఠి పూర్తికి తెచ్చిన పప్పు మిగిలితే ఊడతలకు ఇవ్వమని అలిమేలత్త ఇచ్చిందని తేలింది అట్లాగా ఇప్పుడు కథంతా వేరు విధంగా మారింది అయితే మాత్రం చాటెందుకు పోనీలే ఏదో అయింది అంటూ ప్రసంగం మార్చి మాటలతో మాయకప్ప చూచారు భగవాన్ నాకు మాత్రం ఇంతవరకు మరుపు రాలేదు ఆశయం అన్న పెద్దల వాక్యం విస్మరించి కాలవేగం గమనించక కాలయాపన చేస్తున్నదే బిడ్డా అన్న పరితాపంతో పలుకిన ఆ పలుకులు చూచిన ఆ చూపులు నా హృదయ పలకంలో ముద్ర వేయబడినవి అన్న ఆ సంగటన ఏమని వ్రాయగలను జ్ఞానదాత భగవానుడు సంఖ్య కృతి సమర్పణ మొన్న రాత్రి పట్నంలో మీ ఇంటి నుండి బయలుదేరి నిన్న ఉదయం ఏడు గంటలకు ఆశ్రమం చేరుకున్నాను భగవత్ సన్నిధి విడిచి నాలుగు రోజులే అయినప్పటికీ నాలుగు యుగాలు అయినట్లు ఉండుట స్టేషన్ నుండి ఇకాయకి ఆశ్రమానికే వెళ్లాను భగవాన్ పలహారం చేస్తున్నారు నమస్కరించి నిల్చుంటే వచ్చారా ఇప్పుడేనా అన్నారు అవును అని లేఖల పుస్తకాలు పది కాపీలే వచ్చినవని మిగతావి ప్రసూవారు ఆశ్రమానికే పంపుతామన్నారని ఇచ్చిన పది తెచ్చానని చెప్పాను సరే అని నిర్లక్ష్యంగా ఊరుకున్నారు భగవాన్ స్నానపానాదులు ముగించుకుని పుస్తకాల కట్ట ఆఫీస్ లోకి వెళ్లేసరికి సర్వాధికారి నిరంజనానంద స్వాములు లేరు పోని భగవాను చూపించే తెద్దామని హాలుకు వెళ్లాను రూల్స్ ప్రకారం నడవాలని ఆఫీసులోకి వెళ్లాలనే గాని ముందు భగవాన్కే చూపాలన్న మురిపం లోపల ఉన్నది ఎట్లాగైతేనేమి ముందు హాలుకే వెళ్లవలసి వచ్చింది భగవాన్ చూచి చూడనట్లు పేపర్ చదువుతున్నారు చేతికి ఇవ్వటానికి జంకి కుర్చీపీట మీద పెట్టాను కృతి సమర్పణ సందర్భంలో వారి వారి శక్త్యానుసారం పల పుష్పాది కానుకలిచ్చి కృతి భర్తను అర్చించటం అయితే కొండంత దేవులకు కొండంత అన్నట్లు ఈ భగవాన్లకు ఏమిచ్చి పూజించగల పోని పత్రం పుష్పం పలం థోయం అన్నట్లు ఏ లాంఛనంగా ఇద్దామన్నా వచ్చిన పని చూచుకోక ఇదంతా ఎందుకు అని ఈ మధ్యనే భగవాన్ మందలించటం వల్ల ఏమీ ఇవ్వక చేతులు జోడించాను ఏం చిత్రం జరిగిందనుకున్నావు నమస్కరించాలని వంగేసరికి పూలు పళ్లు అగరువత్తులు ఒక్కలు ఆకులు మొదలైన శోభన సామగ్రితో నింపిన పెద్ద పళ్లెం పట్టుకుని ఒక భక్తుడు బ్రాహ్మణ బృందంతో సహా వచ్చి ఈ పుస్తకాల పక్కనే ఆ పళ్లెం పెట్టాడు వంగిన దాన్ని లేచి చూచేసరికి విభ్రాంతి కలిగింది అంతా గుంపుగా నిలిచి న కర్మణాన ప్రజయా అంటూ వేదమంత్రం పఠించారు అనంతరం అంతా మళ్లీ నమస్కరించి లేచాం కృష్ణస్వామి ప్రసాదమిచ్చి వారిని పంపాడు భగవాన్ పేపర్ అవతల ఉంచి సావధానులై ఈనాడు వారికి షష్టిపూర్తట అన్నారు నాతో అట్లాగా అన్నాను తలవని తలంపుగా జరిగిన ఈ సన్నివేశం వల్ల నేనేమీ తేలేదన్న లోపం తీరినట్లుగా నాకు సంతృప్తి కలిగింది పుస్తకాలు అక్కడించాడు కృష్ణస్వామి నేను భగవాన్ చేతికే అందించాను ఇటు అటు తిప్పిచూచి సరే ఆఫీస్లో ఇవ్వు ముద్రవేసిరాని చూద్దాం అన్నారు భగవాన్ ప్రెస్సు వారు ఫోటో పేరు వేయటం మరిచిపోయారని తీసి చూపించాను అరదే పొరపాటైందే పోని నామం రూపంలో కలిసిపోయిందిలే ఆఫీస్లో ఇవ్వు అన్నారు అని తీసుకున్నాను ఆఫీసుకు వెళ్లి నిరంజనానంద స్వాముల చేతికి ఇచ్చి వచ్చాను తొమ్మిది గంటలకు మౌనస్వామి రెండు పుస్తకాలు తెచ్చి భగవాన్లకు ఇచ్చారు భగవాన్ చూచి ఒకటి నాకు ఒకటి నాగమ్మకునా అంటూ సమీపస్తులతో ఏమో ఇద్దానికివ్వు అది వ్రాసింది వాళ్ల అన్న అచ్చివేయించాడు అదే పుస్తకాలు తెచ్చి మనకిస్తే అందులో ఒకటి దానికి ఇస్తున్నాం బెల్లంతో పెళ్లారని చేసి పూజానంతరం ఆ బెల్లమే గిల్లిన నైవేద్యం పెట్టినట్లుంది పళ్లు తెచ్చి పెడితే ప్రసాదం ఇవ్వటం లేదు అట్లాగే అన్నారు సంఖ్య నూట కరతల భిక్ష ఇరవై ఆరు పంతొమ్మిది వందల రోజుల క్రితం ఆశ్రమంలో మాధవస్వామి నోటుబుక్ ఒకటి దొరికింది శ్రీవారది చూస్తుంటే తామెప్పుడూ వ్రాసిన తమిళ పద్యం ఒకటి కంటపడింది మలయాళపు అక్షరంలో ఉన్న ఆ పద్యం అరవ అక్షరంలో వ్రాస్తూ దాని భావం మాకిట్లా చెప్పారు మనుష్యునకు జ్ఞానం కలిగిన వెనుక ఈ శరీరం మీద లక్ష్యం ఉండదు ఎంత చక్కని విస్తరిగాని భోజనానంతరం విసిరి ఈ భౌతిక శరీరం జ్ఞానోదయానంతరం ఎప్పుడు పారేద్దామా అని చూస్తాడు ఇదే ఈ పద్యంలోని సారాంశం ఏ కారణం వల్ల భగవాన్ ఈ పద్యం వ్రాసారో అన్నారు ఒక భక్తులు తమిళ భాషలో ప్రభులింగీల అనే ఒక గ్రంథమందు వ్రాస్తే మంచిదని తోచి ఈ చిన్న గీతం వ్రాసాను రెండే పాదాలిది అని చెప్పి దానిని తమిళాక్షరంలో వ్రాసి ముగించి చూడండి ఈ ఎంగిలాక ఉపమానాలు ఎందరో చెప్పారు ఎంత బాగా కుట్టిన విస్తరైనా భోజనం అయ్యే వరకే ఆ వెనుక దాని ఎందు లక్ష్యం ఉంటుందా వెంటనే పారవేస్తాం ధనవంతులైతే వెండితో చేయించి బంగారు పూలు వేయిస్తారు భగవంతుడిచ్చిన చేతులుండగా అవి ఎందుకో నేను కొండ మీద ఉండగా ఒకరు వెండితో విస్తరి చేయించి తెచ్చి స్వామి దీనిలో భోజనం చెయ్యాలి అన్నారు నాకెందుకవి అని పంపేశాను ఏమో చేతిలో వేయించుకుని తింటే తీరేదానికి వెండి బంగారం ఎందుకు నేను చాలా కాలం విస్తరి వేయించుకుని తినలేదు ఎవరన్న ఆహారం తెస్తే ఇట్లా చేయి చాచి చేతిలో వేస్తే తినేవాణ్ణి ఈ మధ్య కదా ఆకులో భోజనం అన్నారు భగవాన్ అందుకే కర తామరేన సుపాత్ర అని గణపతి మునిస్తుతించారు అన్నారు ఒకరు నిజమే సహజమైన చేతులు ఉండగా ఇవన్నీ ఎందుకో నేను భిక్షకు వెళ్లిన రోజుల్లో భలే హుషారుగా ఉండేది ఇట్లా దోశలు పెట్టి తీసుకుని తింటూ వీధుల మధ్య పోతూ ఉండేవాణ్ణి తినటం అయితే చెయ్యి నాకుతూ పోయేవాణ్ణి ఏది లక్ష్యం ఉండేది కాదు ఎవరికి గాని ఎప్పుడు ఏది అడుగుటకు అభిమానం కదా అప్పుడు కరతల భిక్ష ఎంతో వేడుకగా ఉండేది ఈ పక్క ఆ పక్క పెద్ద పెద్ద శాస్త్రుల వారు ఉండేవారు ఒక్కొక్కప్పుడు గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఉండేవారు ఎవరుంటే నాకేమి దరిద్రుడై భిక్షకు వెళితే దీనత్వం తోస్తుంది గాని అహం నాశినమైన అద్వైతికి అది మహాభాగ్యంగా తోస్తుంది అప్పుడు చక్రవర్తి వచ్చినా లక్ష్యముండదు నేనా విధంగా బిక్షకు వెళ్లినప్పుడు నన్నెరిగిన వారు చప్పట్లు కొట్టగానే స్వామి వచ్చారని భక్తియుక్తులతో భిక్ష పెట్టేవారు ఎరుగని వారు ఏమయ్యా బాగా బలిసున్నావే భిక్షకు రాకుంటే కూలికి పోరాదు అనేవారు నవ్వు వచ్చేది మౌనస్వామిని గదా మాట్లాడ ఇట్లాగా అనడం సహజమే అని నవ్వుతూ వెళ్లేవాణ్ణి వాళ్ళు అన్న కొద్దీ సరదా ఎక్కువయ్యేది అదొక వేడుగు సుమా భగీరథుడు గంగను భూమికి రప్పించక పూర్వం జరిగిన కథ వాసి ఉన్నది వారు చక్రవర్తులు గదా వారికి ఆత్మ జిజ్ఞాస వల్ల ఆ రాజకీయం భారంగా తోచింది సద్గురిని సలహా అనుసరించి యాగం అనే నెపంతో ధనధాన్యాదులన్నీ దానమిచ్చారు రాజ్యం ఎవరూ అంగీకరించలేదు అక్కనే తరివేచి ఉన్న శత్రురాజును చేరవీచి స్వరాధ్యం దారాదత్తం చేశారు ఇక దేశ పరిత్యాగం చెయ్యాలి అర్ధరాత్రి మారువేషంతో పలాయనం అంగీకరించి పరదేశంలో తమ ఇతరులు గుర్తించినట్లు అక్కడక్కడా దాక్కుని రాత్రి రాత్రి భిక్షాటనతో కాలం గడుపుతూ కొన్నాళ్లకు పగలే భిక్షమెత్తి అభిమానరహితమైన మనఃపరిపాకం కలిగిందని నిశ్చయించారు ఆ వెనుక స్వదేశం ఏల అక్కడికి వచ్చి బిక్షాటన సాగించారు ప్రజలు గుర్తింపగా కొన్నాళ్లుండి కరతల భిక్షను అనుగ్రహిస్తూ అన్ని చోట్ల అంతఃపురము అన్న అభిమానం ఎందుకని ఒకనాడు అక్కడికే వెళ్లారు కావలి గుర్తించి మహారాజా వచ్చారని ఆదరాభిమానములు చూపి వణుకుతూ అప్పటి రాజుకు విన్నవించారు వారు ఆత్రకతో వచ్చి రాజ్యం గ్రహింపుడని ప్రార్థిస్తే సుత్త ఒప్పుకోలేదు భిక్షడతావా లేదా అంటారు వారికి విధిలేక భిక్ష పెడితే సంతోషంతో గ్రహించి వెళ్లారు ఆ వెనుక ఏదో నెపంతో ఏదో రాజ్యానికి రాజై తమ రాజ్యమేలే రాజు గతిస్తే ప్రజల ప్రార్థనానుసారం అదన్నీ పాలించారట ఆ కథంతా వాసిష్టంలో విపులంగా ఉన్నది మొదట భారంగా తోచిన రాజ్యం అప్పుడేమీ బాధించలేదట ఇంతకు చెప్పవచ్చిందేమంటే భిక్ష యొక్క సుఖం వారికే తెలుస్తుంది దరిద్రుడే భిక్ష ఎత్తటం ఎంగిలాకుల్లో మెతుకులు ఏరి తినడం ఘనం కాదు చక్రవర్తి భిక్షమెత్తాడంటే ఆ భిక్ష యొక్క ఘనం చెప్పాలా భిక్ష అంటే ఆ భిక్ష భిక్ష గాని ఇప్పటి భిక్షలా ఏమి ఇప్పుడిక్కడ భిక్ష అంటే వడా పాయసం తప్పదు కొన్ని కొన్ని మఠాలలో మరీ గొడవలు పాద పూజలకే పైసా తెమ్మంటారు మాట్లాడుకున్న మొత్తం అక్కడ పెడితే గాని ఆ పోషణం పుచ్చుకోమంటారు మహత్తరమైన ఆ కరతల భిక్ష తాత్పర్యం ఈ తీరిన పరిణమించింది అన్నారు భగవాన్ మూలంతరో కేవలమాశ్రయంత పాణిద్వయోక్యంత కంధమివ శ్రీమయంత కౌపీనవంతఃు భగ్యవంత ఆచార్యకృతంఖ్యూట ఉపనయనం ఇరవై ఒకటి ఆరు పంతొమ్మిది వందల ఏడు రెండు మూడు నాళ్ల క్రిందట ఒక దినం ఉదయాన్న కొత్తగా ఉపనయనమైన పిల్లవాణ్ణి వెంట కొందరు వచ్చి భగవాను నమస్కరించి వెళ్లారు వారటి పోగానే ఉపనయన తత్వమేమి అని ఒక భక్తుడు అడిగితే భగవాన్ మందహాసంతో ఇట్లా సెలవిచ్చారు చూడండి ఉపనయనమంటే కేవలం మూడు పోగుల నూలు మెడలో వేయుట మాత్రమే కాదు ఈ రెండు కళ్లే కాదోయ్ మూడవ కన్నున్నది అది జ్ఞాననేత్రం దానిని తెరిచి స్వస్వరూపాన్ని గుర్తించు అని బోధిస్తారన్నమాట ఉపనయనం అంటే ఇంకొక కన్ను ఆ కొన్ను తెరవాలని బోధిస్తూ అందుకుగానూ ప్రాణాయామం నేర్పుతారు ఆ వెనుక బ్రహ్మోపదేశం చేసి జోలె కట్టి భిక్షమెత్తమంటారు మాతృభిక్షే ప్రథమ భిక్ష తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే తల్లి మూడు పిడికల్ల బియం భిక్ష అంటే తండ్రి చేసిన ఉపదేశం మననం చేసే నిమిత్తం భిక్షాటన వల్ల కుక్షి నింపుకుని గురుకుల వాసం చేసి జ్ఞాననేత్రం తెరిచి ఆత్మానుభూతిని ఉపనయనం యొక్క తాత్పర్యం ప్రస్తుతం ఆ విషయం మరచి ప్రాణాయామం అంటే మూసి అభినయించుటగాను బ్రహ్మోపదేశమంటే కొత్త ధోవతి ముసుగు కప్పి చెవులో గుసగుసలాడటం గాను భిక్షంటే రూకలతో జైలు నింపుకోవటం గాను పరిణమించింది ఉపదేశం చేసే తండ్రికి చేయించే గురువుకు ఉపనయన తత్వం తెలియనప్పుడు బిడ్డలకేం చెప్తారు అదే కాదు గురుకుల వల్ల విజ్ఞానం ఆర్జించిన పిమ్మట మనస్సు విషయాల్లో చిక్కునో లేదో పరిశీలించేందుకు స్వగృహానికి పంపేవారట గురువులు స్వగృహంలో కొన్నాళ్లుండి విరాహులై కాడిగట్టి కాశీయాత్రకు బయలుదేరే వాళ్ళు అప్పుడు కన్యాదాతలు తమ పట్టినిచ్చి పాని గ్రహణం చేస్తాం గ్రహింపుము అని కబురంపితే విరాగి అయిన వాడు వినక వెళ్లేవాడు రాగమున్నవాడు తిరిగి వచ్చి కన్యాదానం గ్రహించేవాడు ఇప్పుడు అదంతా మరిచి కాశీయాత్ర కాశీయాత్ర అంటూ సరిగంచు పట్టుదోవతి కట్టి కళ్లకు కాటుక నుదుట తిలకం దిద్ది పాదాలకు పసుపు పారాన్ని పెట్టి ఒళ్లంతా గంధం పూసి మెడలో పూలమాలలు నెత్తిన గొడుగు పాదాలకు పాంకోళ్లు ధరించి వచ్చి బాలికనిస్తామని బర్తిమాలెడితే ఇష్వాచి కావాలి మోటార్ సైకిల్ కావాలి అది కావాలి ఇది కావాలి ఇస్తే వస్తాం లేకుంటే లేదని పేచీ పెడతారు పీటల మీద పెళ్లి తప్పిపోతుందని అడిగిందల్లా అర్పిస్తారు కన్యాదాతలు ఇంకా వారు వీరూ కలిసి ఫోటో తీయించుకోవడాలు విందు భోజనాలు బట్టలిచ్చుకోవటాలు ఇది కాలక్షేపం భిక్ష అంటే జైలు నింపుకోవడానికి కాశీయాత్ర అంటే కట్నాలు లాగటానికి ఉపయోగిస్తున్నది లేక సంఖ్య నూట బలవంతపు భోజనాలు ఇరవై ఏడు ఆరు ఈ మధ్యాహ్నం మూడు గంటలకు అరుణగిరికి ఈశాన్యమందున్న మఠం నుండి ఒక భక్తులు వచ్చి నమస్కరించారు భగవాన్ చూచి కోలూరు మఠంలో ఉన్న స్వామి గతించారని తంతి వచ్చిందే నేజస్వామి వెళ్లారా అన్నారు వెళ్లారు రెండు రోజులైంది ఖాయిలాగా ఉన్నారని ముందే తెలిసింది అన్నారు వారు నటేజస్వామి అంటే ఎవరు అన్నారొరు ఇప్పుడు ఈశాన్య మఠాధిపతిగా ఉన్నవారే కోవిలూరు మఠంలో గతించారన్నానే వారు లోగడ ఇక్కడ ఈశాన్య మఠంలో ఉన్నవారే కోవిలూరులో అప్పటి మఠాధిపతి గతించినప్పుడు వారిని తీసుకుని వెళ్లి ఆ పీఠాధిపత్యం ఇచ్చారు ఈ వైపున వేదాంత మఠాల్లో అదే ముఖ్యమైనది వీరికి పాండిత్యం తక్కువైనా మంచి సాధు ఒకట వల్ల వీరే కావాలన్నారు ఇరవదేండ్లు అయిందనుకుంటా అన్నారు భగవాన్ భగవాన్ని బండి ఎక్కించింది వీరేనా అన్నాన్ నేను కాదు కాదు వీరికన్నా ముందున్నవారు వారు వీరివలే కాదు చాలా గంభీరమైన వ్యక్తి అన్నారు భగవాన్ బండి ఎక్కిందెప్పుడు అన్నారు ఒకరు భగవారూపాక్ష గుహలో ఉండగానే అక్కడికి వచ్చిన నాలుగైందేండ్లకు అదొక చిత్రకథ ఒకనాడు నేను పళని స్వామి గిరిప్రదక్షిణం వెళ్లి కోవెల వద్దకు వచ్చేసరికి రాత్రి ఎనిమిది గంటలైంది అలసటగా ఉండటం వల్ల కంబత్తిల్ సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో పడుకున్నాను పళని అన్నంత్యస్తాన్ని సత్రానికి వెళ్లాడు వారు గుళ్ళోకి వెళుతున్నారట వారి చుట్టూ శిష్యులుంటారు కదా అందులో ఒకరు నన్ను చూచి బ్రాహ్మణ స్వామి ఇక్కడున్నారని చెప్పారట ఇంకే తిరిగి వెళ్ళుతూ పది మందితో వచ్చి చుట్టూ నిలిచారు లేవండి స్వామి పోదాం అంటారు నేను మౌనస్వామినాయే మరి రాను అని సగ్ఞ చేశాను వారా వినేది ఎత్తండిరా ఎత్తండి అన్నారు సరే ఇక తప్పదని లేచాను బయటికి వస్తే బండి సిద్దంగా ఉంది ఎక్కండి స్వామి అన్నారు నేనక్కను నడిచే వస్తాను మీరెక్కి వెళ్ళండి అని సంగజ చేస్తే వింటారా చూస్తారేన్రా స్వామి నెత్తి బండిలో కూర్చోబెట్టండి అన్నారు అంతా పది మంది ఉన్నారాయే మన వైపున మాట్లాడేవారు ఎవరూ లేరు సరే బండిలో ఎత్తి కూర్చోబెట్టారు పలకుండా మఠానికి వెళ్లాను పెద్ద విస్తరి వేసి వడ్డించి ఇక్కడే ఉండిపోండి స్వామి అంటూ ఉపచారం చేశారు పళనిస్వామి కోవిలకు వచ్చి చూచి విషయం విచారించి తెలుసుకుని మఠానికి వచ్చారు వారు వచ్చిన వెనుక ఎట్లాగో తప్పించుకుని వెళ్లిపోయాను ఈ ఊరు వచ్చిన వెనుక అదే బండి ఎక్కటం ఆ వెనుక ఒకటి రెండు సార్లు కొత్త ఎవరో వస్తే నన్ను రమ్మని బండి పంపారు ఇప్పుడు సంధిస్తే వదలరని ఈ ఉపద్రవమంతా మనకెందుకని రానని చెప్పి బండి తిప్పి పంపాను అంతటితో బండి మానారు అదొకటైనా వారి ఉపద్రవం పిలిచినప్పుడు వెళ్లకున్నా ప్రదక్షిణం వెళ్లి వస్తూను మరెప్పుడైనా మఠానికి వెళ్తుండేవాణ్ణా వెళితే నన్నక్కడ కూర్చోబెట్టి లోపలికి వెళ్లి వంట గుసగుసలాడి వచ్చేవారు భోజన సమయంలో అరటియాకు పెద్దది వేయించి తాము నా పక్కనే కూర్చుని వేయండిరా వేయండి అని ఎన్నో వడ్డింపించేవారు మిగతా దినాలలో వారు పంక్తికి వచ్చేవారు కారు ఇందుకుగాను నా పక్కనే కూర్చుండేవారు నేనవన్నీ తినగలనా కాస్త కాస్త రుచి చూచి లేచి వెళ్లితే ఆ శేషం అన్ని పదార్థాలతో కలిపి స్వామి ప్రసాదమ్మని తినేవాళ్లట రెండు మూడు సార్లు అది గమనించి ఇది కాదని బుద్ది పుట్టినప్పుడు తెలియకుండా వచ్చి పచ్చయమ్మన్ కోవల్లోనో ఎక్కడో ఉండి నైవేద్యపు గంట కొట్టగానే వెళ్లి వీధి గుమ్మంలో నిలిచి ఆ నివేదన చేసింది తెమ్మంటే తెచ్చేవాళ్లు దోశట్లో వేయించుకుని తినేవాణ్ణి దానిలో ఉప్పు కూడా ఉండేది కాదు ఏదైతే ఏమి ఆకలి తీరటం ప్రధానం ఆ మఠాధిపతి మేడ మీదనే ఉంటూ ఉండటం వల్ల కొన్నాళ్ళు ఇది తెలియలేదు ఒకనాడు అకస్మాత్తుగా వారి కంటబడింది ఎవర్రా స్వామికి మర్యాద చెయ్యక ఉప్పు లేని ఆహారం ఇచ్చింది అని కోపగించుకున్నారు వెనక విషయం విచారించి తెలుసుకుని పై ఉపత్రం మానారు ఇప్పుడు గతించారే వీరు మాత్రం అట్లా కాదు మహాసాధు అందరితో పాటు నా పక్కనే కూర్చుని తినేవారు అందరి వలనే నాకు పెట్టించేవారు అన్నారు భగవాన్ అక్కడొకసారి భగవాన్ ప్రవచనం కూడా చేశారట కదూ అన్నారొకరు అవును ఇప్పుడు గతించిన వారు ఉండగానే వారు పాఠం చెప్తుండగా వెళ్లానొకసారి మర్యాద చేసి కూర్చోబెట్టారు కాని పాఠం అన్న స్వామి ఎదుట నేనా పాఠం చెప్పేది స్వామియే చెప్పాలి తప్పదని గీతాసారం తెప్పించి శిష్యుడి చేత చదివించి చెప్పమన్నారు ఇక తప్పదని అర్థం చెప్పాను అన్నారు భగవాన్ రామచంద్రయ్య తాత వారింటికి ఒకసారి పిలుచుకుని వెళ్లారని విన్నామే అన్నారు వారు అది ఇంకా ముందే పద్దెనిమిది వందల తొంభై ఆరులో నేనప్పుడు గోపుర ఆలయంలో ఉన్నాను వారు నిత్యం నా వద్దకు వచ్చి కాసేపు కూర్చుని వెళ్లేవారు నేను మౌనం కదా మాట లేదు మంతి లేదు అయినా వారికి అమిత భక్తి ఒక దినం వారింటికి ఎవరినో విందుకు పిలిచారట మధ్యాహ్నం భోజనానికి ముందే ఇంకొకరిని వెంట పెట్టుకుని నా వద్దకు వచ్చారు చెయ్యి ఒక పక్కా నిలిచి స్వామి లేవండి పోదామంటారు ఎందుకని సంగ చేశాను విషయం చెప్పారు నేను రాను అన్నాను వింటారా చెయ్యి పట్టుకుని అమాంతం లేవదేశారు ఎత్తుకుని పోదామన్నంత తీవ్రంగా ఉన్నారు ఇంత లావు అంత పొట్ట అజానుబాహు మనిషి నేనప్పుడు బక్క చిక్కి ఉన్నాను వారి వేలుకైనా చాలేట్లు లేను వెంట వచ్చిన వారు వీరిని మించి ఉన్నారు నేనేం చేసేది ఎత్తుకునైనా పోయేట్టున్నారు చాలా భక్తితో పిలుస్తున్నారని తెలుసు ఇక వాదించి లాభం లేదని నడిచే వెళ్లాను సింహద్వారం వద్ద నుంచే ఎన్నో మర్యాదలతో లోపలికి తీసుకుని వెళ్లి అరిటాకులో భోజనం సుష్ఠుగా పెట్టి ఇక్కడి గృహస్థుల ఇళ్లలో ఆకువేసుకుని తిన్నది ఆ ఒక్క ఇంట్లోనే అన్నారు భగవాన్ ఈ ళ్ వైశ్య సంఘ సమావేశం జరిగింది ఆంధ్రదేశం నుంచి వైశ్య ప్రముఖులు అనేకులు వచ్చారు మొన్న ఉదయం వారంతా ఆశ్రమానికి వచ్చి అందులో ప్రముఖులైన వారొకరు భగవాన్ను ఉద్దేశించి స్వామి దేవుడే జీవుడైనాడు కదా జీవుడికి కలిగే దుఃఖం దేవుడికి అంటునా లేదా అని ప్రశ్నించారు భగవాన్ వెంటనే బదులీయ మౌనం వహించారు వారు కొంచెమాగి జవాబు చెప్పే వరకు ఉండమంటారా స్వామి అన్నారు ఈ అడిగేదెవరు అన్నారు భగవాన్ జీవుడు అన్నారు వారు ఆ జీవుడెవరు ఎట్లా ఉంటాడు ఎక్కడ పుట్టుతాడు ఎక్కడ లయిస్తాడు అని విచారించి తెలుసుకుంటే జీవుడని చెప్పబడేవాడే దేవుడవుతాడు అప్పుడా జీవనకు కలిగే దుఃఖం దేవునకు అంటునో లేదో తెలుస్తుంది తెలిస్తే ఏది బాధించదు అన్నారు భగవాన్ అదే తెలియటం లేదే అన్నారు వారు తన్ను తెలుసుకోవటానికి ప్రయత్నం అనవసరం నిద్రలో నీవున్నావు కానీ ఈ దృశ్యమంతా అణిగి ఉంది లేస్తావ్ అన్నీ వస్తవి నీవు మాత్రం అప్పుడు ఉన్నావో ఇప్పుడు ఉన్నావు ఈ పైన వచ్చిందే తోసివేయాలి అన్నారు భగవాన్ ఎట్లా తోసివేయటం అన్నారు వారు తాను ఉన్నట్లుంటే అదే పోతుంది ఉండుటే తన స్వభావం ఉన్నది ఉన్నట్లు చూస్తే అట్లు చూచేందుకు మార్గమేది అన్నారు వారు తానెవరో తన యథార్థ స్థితి ఏదో విచారించుటే అన్నారు భగవాన్ ఆ విచారణ ఎట్లా కలుగుతుంది అన్నారు వారు భగవాన్ అంటూ ఊరుకున్నారు వారు రవంత ఎదురు చూచి సరే ఇదే మార్గం అంటూ సమీపవర్తులు ఎంత వారించినా ఆగక భగవాన్ పాదాలు తాకి వైశ్యసంగంతో సహా వెళ్లారు వారిని పోనిచ్చి సమీపవర్తులతో వారికి తెలియకనా మనలను పరీక్షిద్దామని అడుగుతారు పాదాలు తాకగానే పని వెళ్లారు ఇంకేం కావాలి అన్నారు భగవాన్ నెల్లూరు జిల్లా నుండి వచ్చిన ధనవంతుడ రెడ్డి ఒకరకడు స్వామి ఆనందమే ఆత్మా అంటారే ఆనందమంటే దుఃఖరహితమైనదే కదా అయితే జీవుడు ఆ ఆనందాన్ని పొందినప్పుడు దుఃఖం తెలియకుండా ఉంటుందా అన్నారు దుఃఖం ఉంటేనే ఆనందం ఉంటుంది ఇది దుఃఖమని తెలిస్తే కదా అది ఆనందమని తెలియటానికి దుఃఖం తెలియనప్పుడు ఆనందం మాత్రం ఎత్తు తెలుస్తుంది తెలుసుకునేవాడు ఉన్నంత రెండు ఉండేవే వస్తు సుఖదుతీతం అయితే వస్తువుకు సుఖమనే పేరు ఏమంటే సదసత్తులకు అతీతం సత్తు జ్ఞానజ్ఞానా విద్యా విద్యాతీతం విద్య ఇదే విధంగా ఎన్నో చెప్పుతారు మరి చెప్పేందుకేమున్నది అన్నారు భగవాన్ ఉన్నది నలువదిలోని భగవద్వచనము చూడు అజ్ఞానము లేక జ్ఞానము లేదు జ్ఞానము లేక అజ్ఞానము లేదు ఆ జ్ఞానాజ్ఞానములు ఎవ్వరికి అని అమ్మొదలైన తన్ను తా తెలియ జ్ఞానమే జ్ఞానమగును ఈ మధ్య రమణపురంలో ఉండే ఒక సంపన్నురాలు తమ తోటలో పూసిన బొడ్డుమల్లె పూలు నిత్యం పూలబుట్టతో తెచ్చి సువాసినలందరికీ హాల్లో ఇస్తూ వచ్చింది భగవాన్ నాలుగైదు రోజులు చూస్తూ ఊరుకున్నారు ఆమె మానలేదు ఒక దినం పూల బుట్ట కుర్చీ మీద పెట్టి నమస్కరించి లేచింది భగవాన్ సమీపవర్తను చూచి అదుగో ఆమె ఏమో తెచ్చిందే పూలు కాబోలు ఎందుకది అన్నారు ఆమె జింకుతూ భగవానుకు కాదు సువాసనలకు అని అందరికీ ఇవ్వటం ప్రారంభించింది సరిపోయింది ఇవ్వదలుచుకుంటే ఇంటి వద్దనే ఇచ్చుకునేది ఇక్కడెందుకు ఒక రివగా అంతా ప్రారంభిస్తారు అది చూచి కొత్తగా వచ్చిన వారు పూలు పంచాలి కాబోలు అనుకుని కొనైనా తెస్తారు అది ఒక ఉపద్రవం నేనెప్పుడు పూలు తాకి ఎరుగను కొన్ని చోట్ల పూల వేయటం మామూలు కదా అందువల్ల చాలా మంది పువ్వులు తెస్తారు నేను మాత్రం ఎప్పుడూ ఆ పాద పూజలు చేయాలని ఎవరు యత్ంచినా అవకాశం ఇవ్వలేదు ఆ వాడుక అంతా అన్నారు భగవాన్ పాపం ఆమె భయభక్తులతో లేదు ఇంక తీసుకుని రాను అన్నది భగవాన్ సరే మంచిదే అని మందహాసం చేస్తూ సమీపవర్తులతో ఇదిగో ఒకసారి జయంతికి ఏమైందనుకున్నావు ఒక భక్తుడు పుష్పాంజలి అనే పుస్తకం అచ్చివేయించి తెచ్చి చదువుతాను అన్నాడు సరేనంటే కొంచెం వెనుక నిలిచి చదువుటకు ఆరంభించాడు ముందే ఒళ్ళో పూలు దాచి ఉంచాడు కాబోలు చదవటం పూర్తిగా వచ్చేసరికి పువ్వులు అస్థగా నా కాళ్ల మీద పడినవి ఎవరి పనా ఇది అని చూస్తే వారి చేష్ట చెప్పితే ఒప్పనని అట్లు చేశారు ఏం చేసేది ఆ విధంగా చేస్తే గాని పూజ కాబోలు అన్నారు నేనిక్కడికి వచ్చిన కొత్తలో వరలక్ష్మి వ్రతం నాడు ఒకరిద్దరు సువాసినులు భగవాన్ తాదాల మీద పూలు చల్లి నమస్కరించి పూజకు సెలవు వెళ్లారు మరో సంవత్సరం అంతా అదే విధంగా చేయసాగారు భగవాన్ తీవ్ర దృష్టితో చూచి అదుగో మొదలు ఒకరిని చూచి ఒకరుగా అంతా సాగిస్తారు ఎందుకిది అప్పుడే ఖండించక పోనీలే అని ఉపేక్షించినందుకు ఇది ఫలం చాలు అని వారించారు భగవాన్ తమ విషయమే కాక దేవతా పూజ విషయంలో కూడా పత్రపుష్పాదలను ఉపయోగించటం గురించి భక్తులలో కొందరిని చలోక్తిగా మందలించటం కూడా ఉన్నది హెచ్ఎమ్మ గారి లక్షపతి పూజను గురించి ప్రథమభాగంలో వ్రాసాను గదా మరొక విషయం ఏమంటే శ్రీవారు భక్తులతో సహా మజిలీలు మజిలీలుగా మకాం చేసుకుంటూ గిరి ప్రదక్షిణానికి వెళ్లే రోజుల్లో ఒక నాటి ప్రదక్షిణ సందర్భంగా మధ్యాహ్న వేళకు గౌతమాశ్రమం మజిలీగా నిలిచారట స్త్రీ పురుషులంతా వండి విశ్రమించి లేచిన వెనుక సాయంకాలానికి ఆశ్రమం చేరుకుందామని బయలుదేరుతూ ఉంటే భగవాన్ వద్ద స్వతంత్రంగా మాట్లాడుతూ ఉండే బాల్య మిత్రులాలైన లక్ష్మమ్మ ఆమె జన్మభూమి తిరుచులియే అనే ఒక భక్తురాలు అక్కడ విరబూసి ఉన్న శ్మశాన మల్ల పూలు టంగేడు పూలు చెట్లను ఉన్నవన్నీ కోసి బుట్టలో పెట్టుకుంటూ ఉన్నదట భగవాన్ గమనించి నవ్వుతూ లక్ష్మీ ఏం చేస్తున్నావమ్మా అన్నారట ఆమె పూలు కోస్తున్నా అన్నదట సరిసరి అదా పని మంచిదే గాని అన్ని పూలెందుకు అన్నారట భగవాన్ పూజకు అన్నదామెహో ఇన్ని పూలతో పూజిస్తే గాని పూజ కాదు కాబోలు అన్నారట భగవాన్ ఏమో ఈ చెట్లు విరబూసి ఉన్నాయి అందువల్ల కోస్తున్నాను అన్నదామె అవునవును విరబూసి ఉంటే ఏం బాగుంటుందని మొండాలు అన్నమాట ఆ సౌందర్యమంతా మనం చూచాంగా ఇంకొకరెందుకు చూడాలని అయినా ఆ మొక్కలు నీవే పెట్టి నీళ్లు పూసి పెంచావాయే అంత మాత్రం హక్కు లేదా ఏమి మరొకరు ఆ అందం చూడకుండా బాగా మొండాలు చేసివై అప్పుడు గాని పూజలకు ఫలం ఉండదలే అన్నారట భగవాన్ చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉండే భక్తులకరు నిన్న ఏదో గిరినివాసమును కూర్చి ప్రసంగవశంగా భగవాన్ తో ఇట్లా అన్నారు కొండ మీద ఉండగా ఎవరో టెంకాయ నీళ్లతో భగవానుకు అభిషేకం చేశారటగా భగవాన్ నవ్వుతూ హౌనవును విరూపాక్షి గుహలో ఉండగా ఉత్తరాది నుండి కొందరు ఆడంగులు వచ్చారు నేనక్కడి చింత చెట్టు కింద తిన్న మీద చూచి చూడనట్లు కళ్లు మూసుకుని కూర్చున్నాను కాసేపుండి పారే పోతారు అనుకున్నాను ఉన్నట్లుండి ఠప్పున శబ్దమైంది కళ్ళు తెరచి చూతునుగదా నెత్తిన టెంకాయ నీళ్ల అభిషేకం అందులో ఒక తల్లి చేసింది ఆ అభిషేకం ఏం చేసేది మౌనస్వామిని గదా మాట్లాడ నాయ తులుచుకునేందుకు ఈ తుండు గుడ్డైనా లేదప్పుడు ఆ నీళ్లు అట్లాగే ఆరిపోయినవి అదొక్కటైనా కర్పూరం వెలిగించటాలు కాళ్ల మీద నీళ్లు పోసి ఆ నీళ్లు తమ తల మీద ప్రోక్షించుకోవటాలు తీర్థాలు ప్రసాదాలు ఎన్నో ఉపద్రవాలు ఒక్కొక్కటి వారించేసరికి గగనమయ్యేది అన్నారు దీనికి తార్కాణంగా నాలుగు ఐదేండ్ల క్రితం కొన్ని సంభవాలు నేనే చూచాను భగవాన్ స్నానం చేసే గదికి ఆఫీస్ వైపుగా ఒక తూమున్నది దాని క్రింద కుండు గట్టి జాలుగా కాలువ పెట్టారు నిత్యం ఉదయాన స్నానం చేసే వేళకు కొందరు భక్తులు ఆ తూము వద్ద చేరి వారు స్నానం చేసిన నీళ్లు శిరస్సును చల్లుకుని కళ్లకు అద్దుకుని ఆచమించి వెళ్లేవారు గుట్టు చప్పుడు కాకుండా జరిగినంత కాలం ఏదో సరిపోయింది రాను రాను వంతులు పడి చొంబులు బకెట్లు పట్టుకు రావడం ఆరంభించారు ఈ హడావిడిలో గడబిడ శబ్దం బయలుదేరి శ్రీవారి చెవి సోకింది విషయం విచారించి తెలుసుకున్నారు ఊరుకుంటారా సేవకులను ఉద్దేశించి ఓహో అదా సమాచారం ఏదో సందడి ఏమో అనుకున్నాను బాగుంది ఇది మానయట్టు చేస్తారా లేకపోతే బయట ఉన్న కుళాయి స్నానం చేస్తున్నా అట్లా చేస్తే నా నిమిత్తం నీళ్లు కాల్చవలసిన పని మీకుండదు ఆ తీర్థానికై కాపలా కాయవలసిన కష్టం వారికి ఉండదు నాకేం కావాలి ఈ తుండుగుడ్డ ఈ కౌపీనం రెండే కదా ఆ కుళాయి వద్ద స్నానం చేస్తే తీరిపోతుంది కుళాయి కాకుంటే కొండ కాలువలున్నవి కోనే ఉన్నవి ఎందుకీ ఉపద్రవం ఏమయ్యా ఏమంటారు అని భగవాన్ గద్దించేసరికి వారు భయ కంపితులై సర్వాధికారికి సర్వం నివేదిస్తే ఆ వేళకు ఆ గది ప్రక్కకు ఎవరు పోరాదు అని శాసించారు ఆ రోజుల్లోనే ఇంకొకటి జరిగింది పూర్వం మధ్యాహ్న భోజనానంతరం కూడా ఎండలో కొందకు వెళ్లి వచ్చేవారు కదా భగవాన్ తిరిగి వచ్చేటప్పుడు హాలు వద్ద గచ్చు వచ్చి వెనుక వెంటనున్న వారు చెంబుతో నీళ్లిస్తే కాళ్లు కొడుక్కుని లోపలకు వెళ్లేవారు కొందరు చాటుగా కాచుకుని ఉండి వారటి హాల్లోకి వెళ్లగానే ఈ నీళ్లు తల మీద ప్రోక్షించుకునేవారు గాలించుటకు ఆరంభిస్తే నలుసులన్నీ బయటపడవలసిందే గదా భగవాన్ ఇది గమనిస్తూనే ఉన్నారు కాబోలు ఒక దినం మధ్యాహ్నం బహుకాలంగా ఉంటూ ఉన్న భక్తులు ఒకరు ఈ జలం శిరస్సు చల్లుకోవటం కిటికీలో చూచారు సమయం చిక్కిందని పట్టుకున్న అదిగో అదే చేష్టలు ఎందుకెందుకని చూచి చూడనట్లు ఊరుకుంటుంటే మితిమీడిపోతున్నది ఎన్నాళ్లున్నా ఎన్ని విన్నా ఒక్కొక్కరికి ఈ చేష్టలు పోవే ఏం పని ఇది ఇక కాళ్లు కడుక్కోవడమే మానేస్తాను తెలిసిందా అని గట్టిగా మందలించారట ఆ భక్తుడు నిర్వీణుడై దుఃఖించి లజ్జించి వెంటనే భగవాన్ని సన్నిధికి వెళ్లి క్షమాపణ చెప్పుకున్నాడు భగవాన్ వారినట్లు మందలించుటే కాక మర్నాటి నుండి కాళ్లు కడుక్కోనటం సేవకులు బ్రతిమాలటం జరిగిందట నేనప్పుడు టౌన్ లో ఉండటం వల్ల వెంటనే ఈ సంగతి తెలియలేదు నాలుగు రోజులు గడిచిన వెనుక ఎవరో బిక్ష చేసినను నన్ను భోజనానికి పిలిచారు భోజనం చేసి అక్కడే ఉండిపోయాను భగవాన్ యథాప్రకారం కొందదిగి వస్తున్నారు సాధనలో ఏదో సందేహం ఉండి వచ్చి కూర్చున్న వెనుక సావకాశంగా ఉంటుంది కదా అడగవచ్చునని హాలుకు వెలుపల పడమర దిక్కున ఉన్న కిటికీ వద్ద నిలుచున్నాను ఎప్పుడైనా అట్లా అడగటం కద్దు ఇప్పుడేమైందనుకున్నావు ఎప్పుడూ తూర్పుగా మళ్లేవారు ఆ ఆనాడు నేనున్న వైపుకే తిరిగారు భగవాన్ జింకుతూనే ఒదిగి తోవ ఇచ్చాను కొర కొర నాకై చూశారు గజగజ వణికాను ఎందుకట్లా చూచారో తెలియలేదు కిటికీ దాటి మలుపు తిరగబోతుంటే కాళ్లకు నీళ్లు ఇయ్యపోయినాడు సేవకులు వద్దని వారించారు భగవాన్ ఎండలో వచ్చారే స్వామి అని వారంటే వస్తే ఏమయ్యా మనం శుభ్రతకై చూస్తే ఆ నీళ్ల నిమిత్తం ఎందరో కాచుకుని ఉంటారు చాలు చాలును కావాలంటే నువ్వు గడుక్కో అని హాల్లో ప్రవేశించారు భగవాన్ మన వల్ల ఏమైనా అపచారం వచ్చిందా ఏమీ అన్న భయంతో నా సందేహం నా ఉంచుకొని ఉంచుకుని అవతలకు సాయంత్రం సమీపవర్తులను విచారించి సమాచారం తెలుసుకున్న నా మనస్సుకు శాంతి కలిగింది లేఖ సంఖ్య నూట తీర్థ ప్రసాదాలు ఆరు ఏడు పూర్వం ఆశ్రమంలో జనం ఎక్కువగా లేని రోజుల్లో భోజన సమయమందు భగవాన్ సన్నిధి సేవకులలో ఒకరు కావలి నిమిత్తం ఉండి మొదటి పంక్తి లేచిన వెనుక వెళ్లి భగవాన్ విస్తర్లో వడ్డింపించుకుని తినేవారట క్రమంగా ఆశ్రమవాసులు చొరవగల భక్తులు ఆ ఆకును ఆశించడం లభ్యం కావటం పరిపాటైంది వంతులు వచ్చందాలు బయటపడనంతకాలం భగవాన్ చూచి చూడనట్లు ఊరుకున్నారు చేయి కడుక్కునేందుకు విస్తరి ఒక పల్లెం పెట్టడం కూడా మామూలు వారు చెయ్యి కడుక్కుని వెళ్లగాని చాలా మంది ఆ తీర్థమున్ను పుచ్చుకునేవారు ఈ రెండు రాను రాను ఆశ్రమం ఆవరణ దాటి రమణపురంలోకి కూడా పాకినవి ఒకనాడు ఒక ధనికుని తల్లి శ్రీవారి మధ్యాహ్న భోజన సమయంలో వచ్చి ఒక ప్రక్కన నిలుచున్నది చూచి భోజనానికి కూర్చోరేమి అన్నారు కూర్చోలేదు అక్కడ వారితో ఆకువేసి వడ్డించండయ్యా అన్నారు భగవాన్ ఇప్పుడు వద్దు వెనుక తింటాను అన్నదామె భగవా్రహించి తెలియనట్లు పలక్కుండానే ఉన్నారు మరొక పక్కన ఇంకొక భక్తురాలు మనోరాలు ఏడెనిమిదేళ్ల పిల్ల గ్లాస్ ఒకటి పట్టుకుని నిలిచింది శ్రీవారు అదీ గమనించి నువ్వు నిల్చున్నావే కూచుని అన్నందిను అన్నారుహో తినను అంది మరెందుకొచ్చావు ఆ గ్లాస్ ఎందుకు అన్నారు భగవాన్ పసిపిల్ల గదా రహస్య గోపనం తెలియక అమ్మమ్మ తీర్థం దమ్మని పంపింది అన్నది భగవాంక సహించలేక ఆ అదీ సమాచారం ఆ బిడ్డ తీర్థానికి ఆమె ఆకుకు కాచుకుని ఉన్నారు అంతే కదా ఏ నిజమేనా అంటూ గద్దించి అడిగారు సమీపస్తులను అవును అన్నారు వారు చాలా కాలం నుంచి ఈ చేష్టలన్నీ చూస్తూనే ఉన్నాను స్వామి కళ్ళు మూసుకుని హాల్లో కూర్చుంటాడు ఇవేవి తెలియవు అనుకుంటారు ఎందుకు ఎందుకు అని చూస్తే అంతులేకుండా ఉన్నది ఉచ్చిష్ట ప్రసాదాలు తీర్థాలు వాటి కోసం వంతులు అచ్చందాలును ఇదిగో నేనిక పళ్లెల్లో కాదు కదా చుట్టుపక్కల ఎక్కరా చెయ్యి కడుక్కోను విస్తరి విడిచిపెట్టి వెళ్ళను నేనే ఎత్తి దూరంగా పారేస్తాను తెలిసిందా అందరూ కలిసే ఈ పనులు దీనికింటే శిక్ష అంటూ ఏమేమో చాలాసేపు ఖండించి విస్తరి మడిచి చేత్తో పట్టుకుని లేచాడు భగవాన్ ఎవరు ఎంత బతిమిలాడినా ఇవ్వక కొండ ఎక్కి మలుపు తిరిగిని వెనక పారేసి అక్కడే చేయి కడుక్కోవడం ఆరంభించారు ఆశ్రమవాసులంతా ఈ అభ్యాసం మాన్తామని రెండు మూడు రోజులు ప్రార్థిస్తే ఎవరి విస్తరి వారే తీసుకుంటుంటే నా విస్తరి నేనెందుకు వదలాలి భగవాన్ అందరి విస్తళ్లు మేమే తీస్తామని అన్ని విస్తళ్లతో పాటు భగవాన్ విస్తరి కూడా పారేస్తామని అందరూ ప్రమాణపూర్వకంగా అంగీకరించిన వెనుక ఎట్లాగో విస్తరి విడిచిపెడుతున్నారే కాని చెయ్యి మాత్రం ఇప్పటికి బయటి గడపల వద్దనే కడుక్కుంటున్నారు ఎవరైనా పళ్లెల్లో కడుక్కోమని బ్రతిమలాడితే అందరికీ పెడతారటయ్యా పళ్లాలు అందరికీ లేని నాకెందుకు అంటారు వారికి ఏం సమాధానం చెప్పగలం పంతొమ్మిది వరకు ఆశ్రమంలో భోజనానంతరం ఎవరి విస్తరి వారే ఎత్తుకుని పారేసేవారు నాటి నుండి ఆ పద్ధతి మారింది లేఖ సంఖ్య నూట ముప్పై హస్తమస్త నీవి మధ్య వ్రాసిన మూడు నాలుగు లేఖలలోని విషయాలను పట్టి చూస్తే శ్రీ భగవాన్ పాద పూజలు అభిషేకాలు ఉచ్చిష్ట తీర్థ ప్రసాదాలు నిరాకరించుటే కాక ఖండించడం కూడా కద్దని విషదమవుతున్నది మరి గురు గీతాది గ్రంథాలలో గురు పాద పూజ పాదోదక పానం ఇత్యాదులన్నీ శిష్యుడికి విహిత కర్మలని చెప్పి ఉన్నది కొందరు పెద్దలు ఆ విధంగా అనుగ్రహించి ఉన్నారు అందుకేమిటి సమాధానం అని ఎవరైనా ప్రశ్నిస్తారేమో అని అంటావేమో ఆ ప్రశ్న వస్తే అవన్నీ దేహాత్మ భావన విడువని శిష్యవర్గం సంతృప్తికై కొందరు పెద్దలు విధించిన ఆచారాలే కాని గురువెవరు శిష్యుడెవరు అంతా తానే కదా అనే అతీత స్థితిలో ఉన్న భగవాన్ వాటికి ఆమోదం చూపరని ఆ సంభవాల వల్ల తేలుతున్నది అటువంటివేమైనా జరిగినప్పుడు కొన్నాలు చూచి చూడనట్లు ఉపేక్షించటం ఆ వెనుక ఖండించటం ఎందుకు అంటావేమో ఒకరిద్దరు తెలిసి తెలియనట్లు చేస్తే దేహాత్మ భావన పోనందున చేస్తున్నారు పోనీలే అని ఉపేక్షించవచ్చును అది ఒక అలవాటుగా పరిణమిస్తే ఖండించక తప్పదు కదా అదే కాక ఇంకా దేహాత్మ భావన వదలలేదే అన్న సానుభూతితోనూ ఖండించవచ్చును వారి ఉపేక్షలోనూ ఖండనలోనూ ఎన్నో సూక్ష్మాలు ఉంటవనుకో ఇదమిత్తమని మనం నిర్ణయించుటకు వీలు కాదు శివప్రకాశం పిళ్ల మొదలైన కొందరు భక్తులకు భగవాన్ స్వయంగా విభూతి మొదలైన కొన్ని వస్తువులు తీర్థ ప్రసాదాలు ఇచ్చినట్లు వ్రాశారు అదేగాక అనేకుల వల్ల నేను వింటున్నాము అదేమి అంటే జనం ఎక్కువగా లేనప్పుడు సహజంగా అందరితో కలిసిమెలిసి వర్తించటం వారికి ఏది కావాలంటే అది ఇవ్వటం కద్దని భగవాన్ అనేక సార్లు సెలవిచ్చుటే కాక మా వంటి భక్తులకు తాము ఏదైనా తింటూ మాకు అందకుంటే తాము తినేదాంట్లో భాగం ఇవ్వటం ఇప్పటికే ఉన్నది కొండ మీద ఉండగా ఒక్కొక్క నాటి రాత్రి అన్నం తక్కువ ఎక్కువ ఉంటే భగవాన్ స్వయంగా కలిపి ముద్దలు చేసి అందరికీ సమానంగా పంచిపెట్టి తామక భాగం తినేవారట శిష్య ధర్మానుసారం అవన్నీ అనుగ్రహంగా వీరు సంతసించుట సహజమే అంతేకాని శ్రీవారది అనుగ్రహంగా ఇస్తున్నానని గాని పూర్వం ఇచ్చానని గాని ఎప్పుడూ చెప్పగా నేను వినలేదు ఈ మధ్య ఒక భక్తురాలు ఇలాంటి వార్తలు విని భగవత్ సన్నిధిలో ఇష్టాగోష్ఠిగా భగవాన్ ఒక భక్తుడికి హస్తమస్తక సంయోగం చేశారని విన్నానే నిజమేనా అని వారినే అడిగారు అదెట్లా సంభవం నేను లేస్తున్నప్పుడు ఒకవేళ సోఫా కూర్చుని ఉంటే గాని మాట్లాడుతున్నప్పుడో అటూ ఇటూ తిరుగుతున్నప్పుడో గాని నా చెయ్యి వారి తలకు అప్రయత్నంగా తాకి ఉండొచ్చు వారు అదే హస్తదీక్షగా భావించారేమో స్వతంత్రులైతే ఏమో అంటూ చేతితో తట్టినా తట్టి ఉండవచ్చు అంతేకాని నేనుగా ఎప్పుడు ఎవరికీ హస్తమస్తక సంయోగం చెయ్యలేదే అయితే అందరితో సహజంగా ఉండటం నాకు ఇష్టం వారు అదే అనుగ్రహ దీక్షగా గ్రహించారేమో అంత మాత్రాన హస్తమస్తక సంయోగం అవుతుందా ఏమి అన్నారు భగవాన్ పది పదిహేను రోజుల క్రిందట సాధు వచ్చి కొద్ది రోజులు ఉన్నారిక్కడ వారు ఒకనాడు శ్రీహరిని సమీపించి స్వామి తాము ఆహారం తీసుకునేప్పుడు అందులో ఒక ముద్ద ప్రసాదంగా నాకిచ్చి అనుగ్రహించాలి అని నా ప్రార్థన అని దీనంగా అడిగారు సరిపోయింది తినేదంతా భగవత్ ప్రసాదమనే తినండి అది భగవత్ ప్రసాదమే అవుతుంది మనం తినేదంతా భగవత్ ప్రసాదం కాదా ఏమి తినేవాడెవరు ఎక్కడి నుండి వచ్చాడు ఏమి అని విచారించి మూలం తెలుసుకుంటే అంతా భగవత్ ప్రసాదమే అన్నారు భగవాన్ లేఖ సంఖ్య నూట విచార మణిమాల పతి ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు ముప్పై ఏండ్లకు పూర్వం భగవాన్ అరవంలో రాసిన విచార సాగర సార సంగ్రహం అనే చిన్న పుస్తకం అరుణాచల మొదలయారు ముద్రిపించారట కాని శ్రీవారి పేరు అందులో ప్రచురించనందున ఆ గ్రంథం అజ్ఞాతమై ఉన్నది ఈ మధ్య మలయాళ భాషలో ఉన్న విచార సాగరం ఒకరు తీసుకుని తిరిగి ఇవ్వటంతో శ్రీవారి చేతికి వచ్చింది అప్పుడీ విచార సాగర సార సంగ్రహం తాము వ్రాసినట్లు దప్తికి వచ్చి అచ్చు ప్రతి ఎక్కడో ఉండాలే అన్నారు భగవాన్ వెదికితే శిథిలావస్థలో ఉన్న చిన్న పుస్తకం దొరికింది పునర్ముద్రణార్థం ఒక భక్తులు కాపీ చేస్తుంటే వైరాగ్యాన్ని గురించి జెండా ఉపమానం చేర్చమన్నారు భగవాన్ ఈ ఉపమానం యొక్క తాత్పర్యం ఏమి అని భక్తులు అడిగితే భగవాన్ చిరునవ్వుతో జ్ఞానికి విరాగమనే జెండా అజ్ఞానికి రాగమనే జెండా ఎదుట కట్టబడినట్లు ఉంటవి అన్న మాట అది చూచే వీడు జ్ఞాని వీడు అజ్ఞాని అని గుర్తింపవచ్చు అజ్ఞానికి ఒకవేళ ఆధివ్యాధుల వల్ల విరాగం కలిగినా క్షణికమే రాగమనే పతాకమే ముందుకు వచ్చి నిలుస్తుంది విరాగమనే జెండా ఉన్నదే ఎప్పుడూ చలించదు జ్ఞానికి అంతకన్నా గొప్ప చిహ్న ఏమున్నది అన్నారు భగవాన్ పుస్తకం వ్రాసిన కారణమేమి అన్నారు ఇంకొకరు విచార సాగరం హిందీలో సాధునిశ్చల తర్కవాదాలతో నింపి వ్రాశారు అది అనువదించి ముద్రించిన తమిళ గ్రంథం అరుణాచలం మొదలయార్ ఇది చాలా విస్తారంగా ఉంది దీనిలో ముఖ్యాంశంలు సంగ్రహించి భగవాన్ చిన్ని పుస్తకంగా వ్రాయాలని పట్టుబట్టారు పోని జిజ్ఞాసులకు అనుకూలంగా ఉంటుందని వ్రాశాను వారు వెంటనే ప్రకటించారు ముప్పదేళ్ల నాటి ముచ్చట అన్నారు భగవాన్ భగవాన్ ప్రకటించలేదు అన్నారు భక్తులు ప్రకటిస్తే అంతా ఒక్కొక్క గ్రంథం దిచ్చి సంగ్రహంగా వ్రాయమంటారేమో అని నేనే వారించా అన్నారు భగవాన్ ఇంకా అజ్ఞాతమై ఎన్ని రచనలున్నావో దయచేసి సెలవిస్తే బాగుండునే అన్నా నేను సరిపోయింది నీకేం పని అంటూ మౌనం వహించారు భగవాన్ ఈ పుస్తకానికి లోగడ ఉన్న పేరు సరికాదని విచార మణిమాల అని మార్చారు భగవాన్ ఈసారి భగవాన్ పేరు చేర్చి ప్రెస్సుకు పంపాలనుకుంటూ ఉంటే తెలుగులో కూడా శ్రీవారేవి రాస్తే బాగుండదని మనసులో ఉన్నా భగవాన్ ఒప్పుకోరని ఊరుకున్నాను మౌని శ్రీనివాసరావు తెలుగులో కూడా భగవానే వ్రాస్తే బాగుంటుంది రెండూ ఒకేసారి ప్రచరించవచ్చు అని రాజగోపాలయ్య చేత అడిగించి నాగమ్మ నువ్వు ప్రార్థించురాదు అని నన్ను ప్రోత్సహించడం వల్ల శ్రీవారిని వేడుకున్నాను నేనేం తెలుగు పండితున్నా ఏమి మీరు రాయి రాదు నేనెందుకు రాయటం అంటూ కొంచెంసేపు వాదించినా కరుణామయులు కనుక కడకు ఎట్లాగో మా ప్రార్థనానుసారం తామే తెలుగున అనువదించారు అది రెండు భాషలలోనూ త్వరగా ముద్రణ కాగలదు అది వచన కావ్యం ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క సూత్రం వలే ఉన్నది లేఖ సంఖ్య నూట దేశాంతర గతులు పన్నెండు ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు చాలా కాలం నుంచి భక్తుడిగా ఉంటూ ఉన్న బెంగాల్ దేశస్తుడ అరవింద బోసుకు ఒకే కొడుకు ఒకే కూతురు ఉండేవారు చెట్టెల్లే పెరిగిన కొడుకు పద్దెనిమిది ఏంలైనా నిండకుండా గతించాడు అది కారణంగా అతడు ఖిన్నుడై ఆ ఖిన్నత పోగొట్టుకునే నిమిత్తం భగవాన్ను అప్పుడప్పుడు ఏదైనా ప్రశ్నిస్తూ ఉండేవాడు ఈ రోజున కూడా ఏదో ప్రశ్నించాడు అందులోనూ ఆ విచారం వ్యక్తమవుతూనే ఉన్నది భగవాన్ యథాప్రకారం నిన్ను నీవు తెలుసుకోమ్మనే బోధ చేశారు అతనికింకా తృప్తి కాలేదు భగవాన్ విచార సాగరంలో ఒక కథ ఉంది చెప్తాను వినండి అని ఇట్లు సెలవిచ్చారు రాముడు కృష్ణుడు అనే యువకులిద్దరు విద్యాభ్యాసం వలరించి విశేష ధనము ఆర్జిస్తామని వారి వారి తల్లిదండ్రులకు చెప్పి విదేశములకు వెళ్లారు కొన్నాళ్లకు ఒకడు ఆకస్మత్తుగా మరణించాడు ఒకడు విద్యాభ్యాసం వలరించి విశేష ధన ఆర్జనాపరుడై సుఖంగా ఉన్నాడు ఆ వెనుక కొన్నాళ్లకు ఒక వర్తకుడు అక్కడి నుండి బయలుదేరి వీని తల్లిదండ్రులున్న దేశానికి వెళుతుంటే జీవించి ఉన్నవాడు తన తండ్రికి తాను ఐశ్వర్యవంతుడై సుఖంగా ఉన్నానని తనతో వచ్చిన వాడు చెప్పి పంపాడు ఆ వర్తకుడు అట్లు చెప్పగా బతికున్న వాని తల్లిదండ్రులతో మీ వాడు గతించాడని గతించిన వాని తల్లిదండ్రులతో మీ విశేషంగా ధనం సంపాదించి సుఖంగా ఉన్నాడని చెప్పాడు గతించిన తల్లిదండ్రులు అబ్బాయి వస్తాడని సంతోషిస్తున్నారు ఉన్నవాని తల్లిదండ్రులు పోయినాడని దుఃఖిస్తున్నారు వాస్తవానికి వారి కొడుకును వారూ చూడలేదు వీరి కొడుకును వీరూ చూడలేదు ఎక్కడో ఉన్నాడని పోయినాడని హర్షశోకాలను అనుభవించారు అంతే ఆ దేశం వెళ్లి చూస్తే గత యథార్థం తెలియటానికి మనము అంతే మనసు చెప్పే అవకతవక మాటలు నమ్మి ఉన్న వస్తువు ఉన్నదిగా తలచి భ్రమిస్తాం మనస్సు మాటలు నమ్మక హృదయంలో ప్రవేశించి ఉన్న కుమారుని చూస్తే బయటి బిడ్డలతో పనిలేదు ఒక సంవత్సరం క్రిందట బొంబాయి రాష్ట్రంలోని రాణి ఒక ఆమె వచ్చింది ఉత్తమ ఇల్లాలు బిడ్డల తల్లి ఆమె భర్త విదేశాల్లో ఉన్నాడు ఎంత ధైర్యవతి కాని ఆ లోటు మనసులో ఉండగా భగవాన్ దర్శనం వల్ల వారి బోధన వల్ల శాంతి లభించగలదని వచ్చింది అనుకున్నారు అంతాను దానికి తార్కాణంగా ఏం జరిగిందనుకున్నావు మురుగనార్ భగవాన్ గురించి అరవంలో పాటలు పద్యాలు చాలా వ్రాసారని విని మంచివి కొన్ని చదివించి ఇంగ్లీష్లో తర్జుమా చేయించమని స్నేహితురాలి ద్వారా శ్రీవారితో చేసింది భగవాన్ నాకేం తెలుస్తుంది మురుగనార్నే అడుగుట మంచిది అని ముందు చెలోక్తిగా అన్నారే కాని మధ్యాహ్నం రెండున్నరకు నేను వెళ్లేసరికి పుస్తకంలో పుటలు తిప్పుతూ గుర్తులు పెట్టి సుందరేశయ్యరుకు చూపుతున్నారు ఆ కరుణకు ఆశ్చర్యపడుతూ కూచున్నాను భగవాన్ నా వైపు చూచి ఆ రాణి మురుగనార్ పాటల్లో మంచివి ఏరి ఇంగ్లీష్ లో చెప్పించమని కోరింది వారు వ్రాసిన సన్నిధి అనే ఈ పుస్తకంలో భృంగ సందేశం అనే ఒక భాగం ఉంది ఆ భాగంలో ముఖ్యమైన గుర్తులు పెట్టాను నాయిక నాయక భావం మనస్సు నాయిక రమణుడు నాయకుడు నిశ్చలాత్మక బుద్ధి గుర్తు పెట్టిన ఈ పాటల సారాంశం ఏమంటే నాయక తన నా రమణుడు ఎటో మాయమైనాడు వెతుక్కుని రావే అంటే తుమ్మెదతో ఇట్లా అంటుందట ఓ అమ్మా నీ రమణుడు నీలోనే ఉంటే నన్నెక్కడ వెతకమంటావు ఎప్పుడైనా వేడిగా ఆహారం ఇస్తే అయ్యో నా రమణుడు నా నాదుడు హృదయంలో ఉన్నాడే ఇవేడికి కాగిపోడు అనే దానివే ఇప్పుడు నన్నెక్కడో వెతకమంటావేమీ నీనాథుడు నీలోనే ఉంటే నేనెక్కడ వెతికేది ఈ భ్రాంతి వదిలి నీలో ఉన్న నీనాదుని కలుసుకుని శాంతించు అని తుమ్మీద చెప్పిందిట ఇది ఆ పాటల సారాంశం ఇవైతే మంచిదని గుర్తులు పెట్టాను పాపం భర్త ఎక్కడో ఉన్నాడు మనస్సుకు కించ ఆమె చిత్తవృత్తిని అనుసరించి చెప్పవలసి ఉన్నది అందుకి అనుగుణ్యంగా చూచ అన్నారు ఇంతలో రాణి వచ్చింది లోకమ్మ చేత పాటలు పాడించి రామచంద్రయ్య చేత ఇంగ్లీష్ అర్థం చెప్పించారు ఆమెకు తృప్తి కలిగింది దూరం అందున్న భర్తకై దుఃఖించక అంతర్ముఖం చేస్తే ఆత్మేశ్వరుడు సదా సన్నిహితుడై ఉంటాడని భగవాన్ ఈ పాటల నెపంతో బోధించారని అంతా అనుకున్నారు పాలుమదం కయసు తేను పాలుకు దేవామోదం కయసు ఇదర్పానం తేడ బాయ్య పాత్రిందే పురు దాలీగీ కాని కాని కానుండిందిలీ ూర వందే third